ీరుభ్యో నమ హరి ఓం శృతిస్మృతిపురాణానామాలయ భగవత్పాదశంకరం లోకశంకర స్మృతవకాశదోష ప్రసంగస్మృత్యనవకాశదోష ప్రసంగా ఆ సూత్రాన్ని వివరించే ముందు అవతారిక చూద్దాం ఇంకా అవతారిక చూసి తర్వాత సూత్ర వ్యాఖ్యానాన్ని సవకాశంగా చేస్తాము ప్రథమే అధ్యాయే ఇప్పుడు మొదటి అధ్యాయం గడిచిపోయింది రెండవ అధ్యాయం మొదలు భాష్యకారులు సంబంధ భాష్యాన్ని మన ముందు పెడుతున్నారు అంటే గడచిన అధ్యాయంలో చెప్పిన విషయమేమి ఆయన దాన్ని మీ ముందు పెడతారు అంటే గత పదేళ్ల నుంచి మనం చదివిన మొదటి అధ్యాయంలో చెప్పిన విషయం కూడా నాలుగు వాక్యాల్లో మన ముందు పెడతారు చాలా అందంగా ఉంటుంది ఈ ప్రయత్నం ఆయన చేసే ప్రయత్నం ఎలా ఉంటుందంటే ఒకటి జుట్టు కొట్టుకుని ఇటు అటు కదలకుండా బెసగకుండా పట్టుకునే అక్కడ కూర్చోబెడితే వాడు ఎంత మన అధీనంలో ఉంటాడో అలా ఉంటుంది మొత్తం అధ్యాయాన్ని అంతా కూడా బెగబట్టి స్థిరంగా పట్టి అధ్యాయం అని అలా ఉంటుంది మొదటి అధ్యాయంలో ఏం చెప్పారంటే సర్వజ్ఞ సర్వేశ్వర జగత ఉత్పత్తి కారణం ఇప్పుడు కూడా జగత్తు గురించి మీమాంస చేయకూడదు జగత్తు యొక్క కారణం గురించి మంస చేయాలి జగత్తు గురించి ఏం మీమాంస చేస్తారు డబ్బు ఎంతో కొంత డబ్బు పోగేయటం ప్రతి వారికే అవసరం ఈ ప్రయత్నంలో ఉంటుండగానే నా వాళ్ళు నాది నాది నా వాళ్ళు అని వీడు హడావిడిలో ఉంటుండగానే వయస్సు వస్తుంది రోగాలు ఆ డబ్బు ఆ రోగాల మీద ఖర్చు పెట్టడం దాంతో కుస్తీ పడుతూ ఉండగానే నాదనుకున్నది అయిపోతుంది నా వాళ్ళు అనుకున్నది అయిపోతుంది ఇంకేముంది జగత్తు కాబట్టి జగత్తు గురించి మీమాంస చేయకూడదు తెలుగు తప్ప అయితే జగత్తుతో ఎంతో కొంత వ్యవహారం చేయాల్సి ఉంది ఎందు మనస్థితిగా ఎంతో కొంత బ్రేక్ఫాస్ట్ చేయాలి లంచ్ చేయాలి ఏదో సంపాదించాలి సంపాదించినవి ఖర్చు పెట్టాలి కాబట్టి జగద్వ్యవహారం అవసరాన్ని బట్టి అది కూడా ఒక కర్తగా చేయకూడదు నేనే చేసేస్తున్నాను అని ఒక కర్తగా చేయటం అజ్ఞానమే ఉంది ఒక రెస్పాన్స్ కింద నిమిత్తమాత్రం భవ సవ్య సాధ్యం అర్జున ఈ జగత్తులో నిమిత్తమాత్రంగా ఉండవాలి నువ్వు బాణంది ఎక్కుపెట్టి శత్రువుని గురిపెట్టి విడిచిపెట్టి ఇంకా ఆ తర్వాత ఏమవుతుందన్నది నీకు అనవసరం కాదు వాడు పోతాడు వాడు పోతాడని నీకెళ్ళదు తెలుసు వాడు తగలకపోవచ్చు తగిలినా పోకపోవచ్చు బతికుండా నువ్వు అనుకున్నవాడు పోవచ్చు ఎన్నైనా అవ్వచ్చు ఏదో కలర్నాడు ఏదైనా కావచ్చు గుర్రానికి రెక్కలు కావచ్చు ఏదో ఏదో కలర్నా ఏమో ఏదైనా కావచ్చు గుర్రం ఎగరావచ్చు ఏదైనా నందోరాగా భవిష్యత్ ఇదేనా కావచ్చు కాబట్టి నేను ఈ పని చేసేసుకున్నాను నాకు ఈ ఫలం వచ్చేస్తుంది అని అనుకోవడం అజ్ఞానం అలా వ్యవహరించకూడదు లోకంలో నిమిత్తం మాత్రం ధనం సబ్జేశారు మనం నిమిత్తం ఈ ఈ వ్యవహారంలో మనం ఒక నిమిత్తం కాబట్టి మన రెస్పాన్స్ మనం ఇచ్చేస్తే అయ్యేదేదో ఒకటో ఉంటుంది పని మనం చేసేస్తూ అలా ఉండాలి తప్ప జగత్తు అర్థం అన్నారు కదా మిథ్య అన్నారు కదా అని కాళ్ళు కాచుకు కూర్చోకూడదు కాళ్ళు కాచుకు కూర్చుంటే రోగం వస్తుంది రోగం వస్తే అప్పుడు డాక్టర్ దగ్గరికి పరిగెత్తగా ఎలాగూ తప్పుడు అప్పుడు నిమిత్తం మాత్రం భవాన్ని కూర్చోలేరు మళ్ళా కాబట్టి అలౌ థింగ్స్ టు హ్యాపెన్ ద న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ జగత్తులో ఉన్నది ఏది కూడా నాది అనుకోవడం అజ్ఞానం అలాగే మనుషులు కూడా నా వాళ్ళు నా వాళ్ళని ఊరికే అలా పదిసార్లు అనుకోవడంలో కూడా ప్రయోజనం ఏ ఎందుకంటే నా వాళ్ళు అని అనుకుంటూ ఉంటే వాళ్ళకి ఒక ప్రెషరు మనకి ఒక ప్రెషరు కదా ఇప్పుడు మనసు మీద జ్వరం వచ్చి మనసు మీద పెడుతుంది మీరు అందరూ నావాళ్ళుగా అంటుంటే వీళ్ళు భోరుకుంటూ ఉండాలి వాళ్ళు భోరుకుంటూ ఉండాలి ఇంకా అందరికీ ఉంటుంది ఆ జ్వరం వీళ్ళ ఏడుపులను బట్టే ఆ జ్వరం ఉండదుగా అది తగ్గే టైంలో తగ్గుతుంది కానీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షను యాంటీబయాటిక్ ఆ బేసి తగ్గుతుంది కానీ మన సెంటిమెంట్ బేసిస్ట్ తగ్గుతుంది కాబట్టి జగత్తు విషయంలో అసంగంగానే ఉండాలి అసంగ శస్త్రేణ దృఢేణ శత్రు జగత్తు వేడలో అసంగంగా ఉండాలి అయ్యి దావుతూ ఉంటుంది మన రెస్పాన్సెస్ న్యాచురల్ రెస్పాన్సెస్ ఉంటాయి అంటే దీన్నే కర్తవ్యకరమని చేస్తూ పోతాం జగత్తు యొక్క కారణం ఏమిటి దాని మీద దృష్టి పెట్టాలి జగత్ మీద దృష్టి పెట్టకూడదు జగత్తు యొక్క కారణం ఏమిటి చూడండి జగత్తు యొక్క కారణము ఒక మహాశక్తి సర్వేశ్వర మళ్ళీ డూ పెట్టకూడదు అక్కడ డూ పెట్టారంటే అంతా ఎటువంటి సర్వేశ్వరుడు అన్నాడు అనుకోండి సర్వేశ్వరుడు అంటే ఒక ఛానల్ వాళ్ళు విష్ణువు అని దాని మీద బాగా ప్రమోట్ చేస్తున్నారు ఒక ఛానల్ వాళ్ళు ఎస్టీ వీసీ ఎవరు సర్వేశ్వరుడు ఎవరు వెంకటేశ్వర స్వామి విష్ణువు ఆయన సర్వేశ్వరుడు ఇంకో ఛానల్ వాళ్ళు ఈ మధ్యని బాగా బలం పుచ్చుకుని శివుడు అని ప్రమోట్ చేస్తున్నారు శివుడు శివుడు శక్తి స్థాయి మీకు గమనించారు నేను నాకు గమనించా మరి నేను గమనించింది మీరు గమనించారో లేదో నేను ఎరగను గమనించే ఉంటారు అయితే నేను గమనించింది మీరు అనుమోదిస్తారో కూడా నేను ఎరగను లెట్ మీ ట్రై ఇప్పుడు ఆయన శంకరాచార్యుల ఫోటో వేస్తాడు మనం అనుకుంటాం శంకరాచార్య మీద ప్రేమ అనుకుంటాం పక్కన తన ఫోటో దొరకదు పక్కనే ఉంటుంది తన ఫోటో ఇప్పుడు ఎవరి మీద ప్రేమ ఇప్పుడు ఆ ఫోటో పక్కనే నా ఫోటో పెట్టుకున్నాను అనుకోండి ఎవరు మీరు ఇప్పుడేమో లేదు కొంప ముంచి అలా అలా లేదురా సో శంకరాచార్య ఫోటో వేసి పేరళల్గా త్వర ఫోటో వేస్తాడు పేరళల్గా చూడండి అది మీకు ఆయనకి తెలిసి చేశాడా తెలియకుండా చేశాడా తెలిసి చేసుకుండొచ్చు తెలియకుండా చేసుకుండొచ్చు కానీ ఏమిటి తెలిసినా తెలియకపోయినా ఏమిటి అది ఆయన ప్రేమ శంకరాచార్యుల మీద కాదు సో ఎనీవే కాబట్టి సర్వేశ్వరుడు శివ శక్తి స్థాయి నెక్స్ట్ అండ్ అండ్ నేను అది కనపడిందా లేదా కనపడుతోందా లేదా కాబట్టి ఎవరు ముఖ్యం శివుడు శక్తి శాయీ అండ్ నేను అలా పోతూ ఉంటాయి కాబట్టి సర్వేశ్వర అనే పదానికి అలాంటి అర్థం చెప్పద్దు డూ చేసి పెట్టద్దు నేనేం చేస్తానంటే ఒక మహాశక్తి అని సూచ అలాగే చెప్తోంది ఈశా వాస్త సర్వము అని చెప్తుంది ఈ సర్వమును ఆ ఈశ్వరునిచ్చే కప్పివేయవలెను కప్పి ఈ సర్వము కప్పివేయబడే వలెను అంటే ఈ సర్వమును అంతర్యాముగా ఈశ్వరుడే గలడు అని అర్థం అంతర్యామిని మీరు ఓ రూపం చేసి పెట్టకూడదు అది ఫండమెంటల్ మిస్టేక్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీని ఓ రూపం వేసి ఎలక్ట్రిసిటీ అని అనుకోవడం ఎందుకంటే ఫ్యాన్లో అదే ఉంటుంది బల్బులో అదే ఉంటుంది టీవీలో అదే ఉంటుంది అన్నింట్లో సెల్ ఫోన్లో కూడా అదే ఉంటుంది ఓ రూపం తయారు చేశారనుకోండి అప్పుడు మళ్ళీ మీరు ఒక ట్రబుల్లో పడతారు ఆ ట్రబుల్ని ఓవర్కమ్ చేయడం కోసం మళ్ళీ మీరు ఇంకో పిచ్చి పని లోపం చేయాల్సి అదేమిటంటే హనుమంతుడు ఎలా తీస్తే ఆ లోపల రాముడు ఉంటాడు అలాంటి పిచ్చి పని ఏదో చేయాల్సి ఉంది వై యుడెడ్ దాట్ ఎలా అంటే రాముడు ఉండాల్సిన అవసరం వై వైశుద్ధుడు సీటు ఇదే ఎందుకంటే ముందే వీడు కమిట్ అయి కూర్చున్నాడు రాముడు ప్రతి హృదయంలో ఉన్నాడు అని కమిట్ అయ్యాడు రాముడు ఎలా ఉంటాడు అని కూడా కమిట్ అయ్యాడు మరి ఏం చేస్తుంది వాటాల్సి తిన సీటు అలాంటి పొరపాట్లలో చెప్పుకోవడదు సర్వేశ్వరుడు అన్నదానికి రూపం మీరు పెట్టొద్దు దయచేసి ఇది వేదాంతం కదా వైయు అంటే స్వా గుణాన్ని మీరు తీసుకోండి ఈ సకల జగత్తును శాసించేటువంటి ఒక మహాశక్తి సరిపడలేదా అది సరిపడలేదా దానికి చేతులు కాళ్ళు పెడితే కానీ సరిపడదా ఏమి అక్కర్లా సగుణం ఇది సగుణం సర్వేశ్వరుడు సగుణం నిర్గుణం కూడా కాదు ఇది సగుణమే కాబట్టి సర్వేశ్వరుడు ఆయన సర్వజ్ఞుడు అంటే సర్వము తెలిసినవాడు మంచిది సర్వమును శాసించేవాడు సర్వము తెలిసి ఉంటాడు అలా కూడా చెప్పచ్చు ఇంకా బెటర్ ఏదైతే తెలిసినా సర్వశ్వాసం జ్ఞాశ ఆయన సర్వమును శాసించేవాడే కాదు ఆయనే సర్వము అంతేకాదు ఆయన జ్ఞానస్వరూ అంటే ద పెయింటర్ ఈజ్ ఇన్ ద పెయింటింగ్ ఇప్పుడు పెయింటరు పెయింటింగ్లో ఉండే ప్రతి రూపాన్ని శాసిస్తూ ఉంటాడు దే కదా పెయింటర్ చేసే పని పెయింటింగ్లో ఉండే రూపాన్ని అతను నియంత్రిస్తాడు ఈ రూపం ఇలాగా ఈ రూపం ఇలాగా అని నియంత్రిస్తూ ఉంటాడు అది పెయింటర్ కానీ పెయింటర్ పెయింటింగ్ మీకు బయట ఉండి పెయింటింగ్ నిర్వర్తిస్తూ ఉంటాడు నిర్వహిస్తూ ఉంటాడు కానీ ఇక్కడ పెయింటర్ ఈజ్ అంటే హీ జ్ఞానం అటువంటి ఈశ్వరుడు సర్వమునకు అంతర్యామి సర్వము రూపముగా గలవాడు జ్ఞానస్వరూపుడు చైతన్య స్వరూపుడు అటువంటి ఈశ్వరుడు జగత్తునకు కారణము ఎటువంటి కారణము ఉపాదాన కారణము స్పృత్తి కారణం అంటున్నారు స్పృత్తి అంటే కారణము అంటే ఆ ఈశ్వరుడే ఉపాదాయముగా ఈ జగత్తు ఆవిర్భవిస్తూ ఉన్నది ఈ విషయాన్ని అంతా కూడా మొదటి అధ్యాయంలో చెప్పారు ఇంకా మరి జగత్తు ఉత్పత్తి నా అభిప్రాయంలో పురాణంలో జరిగినటువంటి ఒక ఎబరేషన్ ఒక వికృతేనండి ఎవరండి అబరేషన్ ఏమిటంటే దృష్టిలో స్థితి ఇంకొక ఏం యం ఇంకొక ఆయం చేస్తాడు అని ఒకే ఆత్మతత్వాన్ని ఒకే పరమాత్మను మూడు మొక్కలు చేయటం ఫస్ట్ మొట్టమొదటి స్థుతుల్లో ఏమని చెప్పారంటే ఒకే పరమాత్మ సత్వగుణాన్ని స్థితి సత్వగుణోపాధికుడై స్థితిని రజోగుణోపాధికుడై సృష్టిని తమోగుణోపాధి కాగలవాడి తమోగుణము ఉపాధి కాగలవాడి లయము చేస్తాడని చెప్పారు మొట్టమొదటి అలా చెప్పారు చెప్తే ఆ తర్వాతి కాలంలో ఎవడో మొదలుపెట్టాడు సత్వగుణ ఉపాధిక ఈశ్వరుడు తమోగుణ ఉపాధిక ఈశ్వరుడు రజోగుణ ఉపాధిక ఈశ్వరుడు అని మూడు మూడు వేర్వేరు మూర్తులు అని పెట్టాడు ఇప్పుడు తండ్రి ఇంట్లో తండ్రి ఉంటాడు పెద్ద ఆయన ఆయన సంపాదిస్తూ ఇంటిని కాపాడుతూ ఉంటాడు ఆయన ఆ పిల్లలు ఉంటారు ఆ పిల్లలకి జన్మనిచ్చిన వాడెవడు ఆయన స్థితిని చేసేవాడెవడు లయం అనువయించదు అదే అలా అక్కడ పెట్టే కాబట్టి ఇక్కడ ముగ్గురు వేరువేరు ఉంటారా అలా వేరువేరు ఉంటారా మీరు ఇడ్లీలు తయారు చేసి ఇడ్లీ కొంతసేపట్లో పెట్టి నలుగురికి పెట్టి మీరు గేసి కథం చేసి కూర్చోబెట్టారు అనుకోండి ఇప్పుడు అంతమంది ఉన్నట్టడ ముగ్గురు ఉన్నట్ట ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు ఉపనిషత్వాంగ్లో లేని ముగ్గురు ఎక్కడి నుంచి ఉపరిషకంలో చూడండి ఎతో వా చోదం చేరా సో ఎతో ఇమాని భూతాన్ని జాయంతి ఏద జాతాన్ని జీవంతి ప్రయంతి అభిసంవిశంతి తద్జిజ్ఞాసస్వ తద్బ్రహ్మేటి అని ఉందా లేదు దేని నుంచి కుట్టిందో దేని ఎందు స్థితిని కలిగి ఉన్నదో దేనిలో విలీనం అవుతుందో తెలుసుకో అది బ్రహ్మ అని ఉంద లేకపోతే అది వే అదొక మూర్తి ఏది లేని వలన స్థితి కలదో అది ఇంకో మూర్తి ఏదిలో విలేనమవుతుందో అదో మూర్తి మూడు మూర్తులు ఉన్నాయి మూర్తి మూడు మూర్తుల తెలుసుకో అని ఉందా ఎలా ఉంది వికృత అయిందా లేదా ఈ వికృతి ఎప్పుడైతే వచ్చిందో ఒకే పరమాత్మని మూడు ముక్కలు చేయడం మూడు ముక్కల ముందు మూడు ముక్కలు చేయడం తర్వాత అరే మూడు ముక్కలు కాదురా ఒకటేరా మూడు ముక్కలు కాదురా ఒకటే రా మూడు ముక్కలు కాదురా ఒకటే రా అని చెప్తూ నేను భాగవతుని తీసుకొస్తే మూడు ముక్కలు కాదు ఒకటే అని పదిసార్లు వస్తుంది ఎందుకు అని చెప్పడం ఎందుకంటే వీడు మూడు ముక్కలు తీసి కూర్చోబెట్టాడు ప్రతి మూడు ముక్కలుగా తీసుకొస్తున్నాడు కాబట్టి ఏ పురాణం ఇచ్చినా మూడు ముఖాలు కాదు ఒకటే మూడు ముఖాలు కాదు ఒకటాయి అని చెప్తున్నాడు శివ సహృదయం విష్ణు విష్ణు సహృదయం శివ అది కల్పితం అంటాం అది కల్పించాల్సి వచ్చింది మంత్రం చేయాలంటే ఏం చేయాలి గుమ్ పెడితే మంత్రం గుమ్ లేకపోతే శ్లోకం గుమ్ పెడితే శివ శ్రహృదయం విష్ణుడు విష్ణు శ్రహృద గుమ్ము శివ అంటారు నాకు స్వరం పెట్టడం అది మంత్రం సరాజ్యం గురు నా దత్తం ప్రతిపద్యాధికం బభౌ అంటే కాళిదాసు శ్లోకం సరా ఆజ్యం ప్రతిపద్యాధికం బభౌ అంటే మంత్రం వీళ్ళు చేసినంత కల్లో ఇంకా అంత మూడు కాదు ఒకటే మూడు ముక్కలు చేయడం మూడు మూడు మనుషులను కట్టడం వాడికి నాలుగు తలకాయలు అంటాం వాడికి ఇంకోటి అండం ఇంకోటి అంటాం జ్ఞాననేత్రంతో కలిగి మూడు కళ్ళం వీడికి ఎలాగూ జ్ఞాననేత్రం లేదు వీడికి ఉన్న కళ్ళు రోడ్లేటువంటి వాడికి మూడు వీడికి రెండో చేతిలో ఆయనకి నాలుగు అని ఈ లక్షణంగా పెట్టడం వాళ్ళకి పెళ్లి అంటూ ఉన్నాడు సంవత్సరానికి ఒకసారి పెళ్ళి అంటూ ఉన్నాం మా నెలకోసారి అన్నాం రోజు అన్నాం వీళ్ళు చేసినంత కల్లోల ఇంత అనుకున్నాడు అంతేకాన కాళ్యకంఠ గణపతి ముందు ఈ పురాణ కథలు వచ్చి మన ధర్మాన్ని బాగా దెబ్బతీసేది అని వాపోతున్నారు స్వామి వివేకానంద అయితే కాలనీళ్ళ పర్యంతం అయినాడు ఏ విక్రమన్ మోహన్ మీకు అసలు మీరు అని ఆయన చాలా బాధపడ్డాడు నేను ఏటో పోయాను వెనకొస్తున్నాను కాబట్టి అదే ఈశ్వరుడుకు అదే పరమాత్మ స్థితి కారణం స్థితికి కూడా ఆయనే కారణం ఎందుకని ఈ సృష్టి ఈ సృష్టమైన జగత్తుని ఆయనే ఉంటాడు నియంత్రిస్తున్నాయి నియమించుటా అంటే అంతర్యాని అని అర్థం రూపంగా నియమిస్తూ ఉంటాడు జగత్తుని సో ఉత్పత్తిని పొందిన జగత్తు ఉత్పన్నమైన జగత్తును నియమిస్తూ ఉంటాడు ఎలా నియమిస్తాడు అంటే చూడండి పరమాత్మ ఈ జగత్తును సృష్టించాడు దాన్నేమో నిలబెడుతున్నాడు దాన్ని కాపాడుతున్నాడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు అని ఇలా మాట్లాడేప్పటికీ మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసి ఏమని దీన్నే ఇలాగే కొనసాగిస్తూ పోతే మీకు వెంటనే తెలుసో తెలియకో మీరు గమనించో గమనించకో ఈ జగత్తు సత్యం అనే భ్రమ కలిగే అవకాశం ఉందా లేదా అందులో ఎవడో మామూలు మానవుడు ఏదో తయారు చేసేదంటే అది ఏదో అసత్యమై ఉండొచ్చని మనం అనుకోవచ్చు సాక్షాత్ పరమాత్మయే ఈ జగత్తును సృష్టించాడు తన నుండి సృష్టించాడు దీనిలో అంతర్యాముగా ఉంటున్నాడు ఉండి దీన్నంతరం కూడా శాసిస్తూ ఉన్నాడు అని ఇలా చెప్పాననుకోండి నేను ఒక నిమిషంలో నాలుగు వాక్యాలు చెప్పాను పౌరాణికుడు ఏం చేస్తాడు ఆ పోటంతా ఇది అది విని మీకు మీకు ఏమనిపిస్తుంది జగత్ ఏమనిపిస్తుంది సత్యం అనిపిస్తుందా నిత్యం అనిపిస్తుందా సత్యం అనిపిస్తుంది ఎంత డేంజర్ చెప్పలేదనుకోండి ఈ మాత్రం కూడా చెప్పలేదనుకోండి మీరేమో జగత్తునే మీమాంస చేస్తూ కూర్చుంటారు జగత్ కారణం గురించి ఆలోచించను కూడా ఆలోచిస్తారు మీకేత జగత్ కారణం గురించి ఆలోచింపజేయాలి మీ దృష్టిని జగత్తు నుంచి కారణం వైపు మళ్ళించాలి అంటే చెప్పాలా కండగా చెప్పాలి చెప్తే ఇలా దాన్ని ఈ దారి పట్టించారు అందుకోసం శంకరుడు ఇలాంటి తప్పు దారి పట్టించే ప్రయత్నం ఎన్నడూ చేకు ఈ జగత్తును ఆయన అంతర్యాతి రూపంగా శాసిస్తున్నాడంటే ఏ విధంగా శాసిస్తున్నాడు అనిపిస్తున్నారు మాయావి మాయా ఆ విధంగా శాసిస్తున్నాడు ఎలా అయితే మాయావి మాయను శాసిస్తూ ఉంటాడు మాయావి అంటే మెజీషియన్ మాయా అంటే మ్యాజిక్ అట్లా ట్రాన్సలేషన్ మెజీషియన్లు ఉంటాడు మ్యాజిక్ను నిర్వహిస్తూ ఉంటాడు నేను ఎప్పుడైనా మ్యాజిక్ షో చూసారా మ్యాజిక్ షోలో కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి ముందు వస్తాడు వచ్చి మామూలుగా ఏవో కబుర్లు చెప్తాడు కొన్ని మెజీషియన్ కబుర్లు బాగా చెప్తాడు చెప్పకపోతే వాడు మెజీషియన్ కాదు వాడు మ్యాజిక్ చేయలేదు మెజిషియన్ బాగా గడసరి మాటకారి అయి ఉండాలి మంచిగా వేషం వేసుకొస్తుంది ఎందుకంటే ఆ రూపంతో ఆ నామంతో మీ దృష్టిని కట్టి పారేయాలి వాళ్ళు మీ సత్యం వైపు మళ్ళకుండా ఆ రూపంతో ఆ నామంతో కట్టి పారేయాలి సరిగ్గా అలాగే అవుతుంది మీరు పిల్లలతో కలిసి మ్యాజిక్ షోకి వెళ్తారు కదా పిల్లలు మొదటి క్షణమే కట్టి వేయబడతారు అతని స్టేజ్ మీదకి వచ్చినప్పటికీ వీళ్ళు ఆ రూపాలను చూసి అతని నవ్వుని అతని మాటలను చూసి వీళ్ళు కట్టుబడిపోతారు పెద్దవాళ్ళు కొంచెం అంచనా వేస్తూ వీళ్ళు కొంచెం తెలివితేటలు కొంచెం గుదిరిని తెలుగుతేటట్లు అంచనా వేస్తూ ఒక మ్యాజిక్ షో ఒక మ్యాజిక్ చేసే వరకు వాడిని అంచనా వేస్తూ ఉంటారు వాడు ఏం చేస్తాడంటే టోపీ తీసి ఇలా ఇలా అబ్బల కదరా అని దాని నుంచి ఓ పెట్టని హృదయం చేస్తాడు అప్పుడు వీలు కట్లు అది నా ఇలా కట్టేస్తాడు అందరినీ కట్టేస్తారు కట్టేయడం కిరణ్మయైన పాత్ర సత్యశాపహితం నామరూపంలోనూ అత్యంత డార్జిలింగ్గా గొప్పగా ప్రకాశించేట్లా నామరూపాలని వాళ్ళ ముందు పెట్టేసి వాళ్ళు సత్యం వైపు చూడకుండా చేసేస్తారు శరణమయ పాత్ర ఇంకా ఆ తర్వాత మ్యాజిక్ షోని నిర్వహించడం మొదలు పెడతారు నేను మెజిషియన్తో మాట్లాడాను ఆయన అన్నాడు ఫస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఉంటుందన్న మా మ్యాజిక్ అంతా కూడా ఫస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యేటప్పటికీ వీ బి ఏబుల్ టు క్యాప్చర్ ది ఇమాజినేషన్ ఆఫ్ ది ఆడియన్స్ ఒక్కసారి వాళ్ళ ఇమాజినేషన్ పట్టుకుంటే ఇంకా అతను ఎలా నడిపిస్తే వాళ్ళు అలాగా చూస్తారు అతను చూడమన్నదే చూస్తారు అతను ఏది చూడమంటాడో అదే చూస్తాడు ఫలానాలు చూడద్దు అంటే చూడదంటే నువ్వు ఇదే చూడు అంటే అదే చూస్తా తమ స్వంత చూపే మిగలదు వాడి ది ఆర్ లెఫ్ట్ విత్ నో ఇండిపెండెంట్ అబ్జర్వేషన్ ది ఆర్ టోటల్లీ ఇండిపెండెంట్ అపాన్ హిమ్ అతను ఏది చెప్తే అది చూస్తాడు అతను మ్యాజిక్ షోని నిర్వహిస్తాడు ఒక అమ్మాయి రమ్మంటాడు రమ్మని బల్లమే పడుకోబడతాడు ఆ బల్ల మీకు ముందే చూపిస్తాడు ఆ బల్ల రెండు మొక్కలని తీసుకొచ్చే అతికిన బళ్ళ ఇటు నుంచి ఈ బళ్ళ మొక్క తీసుకొస్తారు అటు నుంచి ఆ బల్ల ముక్క తీసుకొచ్చి మధ్యలో స్క్రూలు వేపు ఉంటాయి నట్లు బోర్డ్స్ ఉంటాయి అలా అది ఫిక్స్ చేస్తారు అది అలా ఒకదానంగా ఒకటి ఫిక్స్ అవుతాయి బొల్ల బొల్ల చూపిస్తాడు వాళ్ళు చూశారు ఒక అమ్మాయిని అమ్మంటాడు అమ్మాయికి డ్రెస్ అది బాధారణంగా ఆకర్షణీయంగా వేస్తారు నామ రూపాల్లో భాగం అది కూడా అమ్మాయి దాన్ని కొడుకోమంటారు ముందు కొంచెం కబుర్లు చెప్తాడు అమ్మాయితో నేను సగంలో పోసేద్దాం అనిపించిన వాళ్ళు ఏమంటా ఉంటాడు మీరు పోసినా నాకు పర్వాలేదు అడుగుతున్నారు అమ్మాయి అలాంటి అలాంటి స్క్రిప్ట్ ఏదో ఒక ఆ బల్లని పడుకోమంటాడు పడుకోబెట్టబెట్టిన వెంటనే ఇంకా ఆ తర్వాత అతను ఎలా చూపిస్తే మీరు అందరు చూస్తారు ఇప్పుడు వచ్చే అడుగు నుంచి బళ్ళ స్క్రూలో ఉప్పేసి బళ్ళ తీసేయాలంట అంటే ఈ బళ్ళన్ని అడుగు కప్లింగ్లు తీసేసి ఇటు మొక్క ఇటు ఒకటి తీసేస్తాడు అటు ముక్క అటు ఒకటి తీసేస్తాడు ఆ అమ్మాయి గాల్లో వెళ్ళాడుతూ ఉంటాడు అప్పటికే మనం సహనం అయిపోతాం అప్పుడు ఒక రంపం తీసుకుంటాడు ఆ రంపం కూడా పాతకాలపు రంపం కాదు ఇలాతాడు రాజేపడి ఇంకే నా చేయింగ్ మిషన్ తీసుకుంటాడు అటువైపు తిరిగి మీ వైపు పెట్టి అది పెట్టి అలా పుట్ట దగ్గర అలా కట్ చేస్తాడు ఈ మొక్క ఒకడు పుట్టకుంటాడు ఆ మొక్కడు పుట్ట ఆ తర్వాత అమ్మాయి ఆడియన్స్ నుంచి చూస్తుంది మీరు ఎలా చూడమంటే అలా చూస్తారు అతను మొత్తం చూడంతోనే కూడా పట్టుకుంటా అలా పట్టుకుని నిర్వహిస్తుంది అలాగే ఈశ్వరుడు కూడా సూర్యుడిని తూర్పును ఉదయించేట్లా ఉదయ ఉదయించేట్లా కనపడి ఇట్లా చేస్తుంది ఆయన ఉదయించడే అస్తమించడం కానీ ఉదయిస్తున్నట్లు అస్తమిస్తున్నట్లు కనపడి ఇట్లా చేస్తుంది భూమి బలబలుపుగా ఉన్నట్లు కనపడి చేస్తుంది భూమి స్థిరంగా ఉండి సూర్యుడు తిరుగుతున్నట్టుగా చేస్తుంది అంటే వీళ్ళందరూ క్యాలకులేషన్స్ చేసి ఉదయం టైం అస్తమయం టైం పుస్తకాలు రిలీజ్ చేస్తూ ఉంటారు చూడండి ఆ పుస్తకానికి ఏమైనా పేరు పెట్టాలి మీరు అజ్ఞాన కల్పితమైన ఉదయాస్తమయముల యొక్క సమయముల పట్టిక అని పెట్టాలా కరగా ఉదయాస్తమయాలు ఉన్నాయా సూర్యుడికి కనీసం ఆ మాట రాయొద్దు అక్కడ వాళ్ళు వాస్తవంగా సూర్య భగవానికి ఉదయాస్తమయములు ఉండవు ఉన్నట్లుగా కనపడతాయి ఆ కనపడే టైమ్స్ ఈ విధంగా ఉన్నాయి అని ఏడవద్దు అలా అలా అనాలా అక్కర్లేదా వీళ్ళందరినీ కూర్చోబెట్టి గుంజీలు తీసి గోడపుచ్చీలు వేయించి పాఠాలు చెప్పాలా అక్కర్లేదా ఆ మాట రాయాలా వద్దండి మీరు అడగండి ఈ పంచాంగకర్తలను ఇవి ఛాలెంజ్ అలా రాయండి ఈ పైన పంచాంగంలో ఇజ్ ఇట్ నాట్ నెసరీ టు రైట్ లైక్ దాట్ లేకపోతే కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడు సూర్యుడికి ఉదయం వస్తున్నాం తర్వాత ఇలా ఇలాంటి మిస్కన్సెప్షన్స్ ని ప్రమోట్ చేయ సో ఇప్పుడు ఎండ పడుతోంది ఎవడ మీద పడుతోంది అవి మన ఈ లోపల కూర్చున్నా ఆయన పడుతోంది సుదర్శన మీద పడుతోంది ఎండ ఇక్కడ మన మీద ఎవడ మీద లేదు అంటే ఆయన సూర్యోపాసన బాగా చేసిన వాడు కాబట్టి సూర్యుడు ఆయన మీద ఎండ పడేట్లా చేస్తున్నాడు అలా చెప్పచ్చు సార్ అలాంటి కల్పించి చెప్పచ్చు దేవాలయంలో దేవుడి మీద ఎండ కొడుతుంది ఎందుకు కొడుతుంది కొడుతుంది దేవుని మీద ఎండపడ్డారు ఎందుకు మేము ఇక్కడ పెట్టుకున్న చీపులు కట్ట మీద కూడా కొడుతుంది అక్కడ పెడితే దేవుడి మీద ఎప్పుడు అక్కడ ఆ చీపులు కట్ట మీద కూడా పడుతుంది అక్కడ ఏది పెడితే ఉంటే దాని మీద కొడుతుందండి కథలు చెప్పి జనాల్ని ప్రసాద చేయరాదు ఏం చెప్పకు ఊరుకోండి జస్ట్ లీవెట్లే ఇంకా అదేవిటండి దేవుడి మీద ఎండపడుతుందంటే ఎండ పడుతుందండి ఆ దిశలో ఏది ఉంటే దాని మీద ఎండ పడుతుందండి అని చెప్పాలి కానీ అదేదో మహిమ కింద చెప్పచ్చు కానీ చెప్పకూడదు సో కాబట్టి ఈ జగత్ అన్నది ఒక మ్యాజిక్ స్టోర్ సూర్యుని ఉదయాస్తమయములే కల్పన అయితే ఇంకా మీ జీవితంలో కల్పన కానిది ఏది మిగిలిందో చెప్పండి నాకు మీరు ఉద్యోగం చేస్తున్నారండి ఉద్యోగము దేని మీద బేస్ అయి ఉంటుంది సూర్యులు వేధించాలి ఆఫీస్కి వెళ్ళాలి అస్తమించాలి డబ్బులు తెచ్చుకోవాలి ఉదయాస్తమయే కనుక్కొనంటుంటే ఏది సత్యం దేహమే నేను కానప్పుడు ఇంకా జీవితంలో ఏది సత్యం కానీ ఇదంతా సత్యంలా కనుకుంటుంది మ్యాజిక్ షో ఇదంతా సత్యంలా కను ఇప్పుడు మీకు ఒక రహస్యం చెప్తా మీకు ఫ్యాన్ సత్యంలా కనపడుతుంది కానీ ఆ ఫ్యాను అలా ఉండడానికి హేతువైన ఎలక్ట్రిసిటీ కనపడనే కనపడదు ఫ్యాను సత్యంలా భాషిస్తుంది ఫ్యాన్కి రెక్కలు వాటికి రంగు దానికి అలంకారాలు అవన్నీ దాన్ని బాగా వేస్తుంది బాగా వేచలేదు దాని మీద మనం చేస్తుంది కానీ కనబడాలని ఎలక్ట్రిసిటీ గురించి మనం ఆలోచించడం కూడా ఆలోచించాం కాబట్టి ఈ రకంగా ఈ నామరూపముల వ్యామోహంలో పరి మనం సత్యాన్ని విస్మరించుతూ ఉంటాం ఆ విధంగా ఇది ఒక మహామాయ దీంట్లో సత్యం అనేది ఏది లేదు సత్యం అనేది ఏదీ లేదు దేవతలు ముక్క ముక్క కొనుక్కు తినేస్తారు ఏమండి నిజంగా చంద్రుడి కేసు చూస్తే మీరు పూర్ణిమైపోయిన తర్వాత మొన్నడు చంద్రుడి కేసు చూశారనుకోండి ఎవడో ముక్క ఇలా ఉడికినట్టే ఉంటున్నారు ఏమండి కానీ ఇంకో నాలుగు రోజులు నాలుగు ముక్కలు కొడికిన తర్వాత అష్టమి నాడు చంద్రుణ్ణి చూస్తే మీరు చతుర్దశి నాడు కూడా చూడగలవచ్చు కానీ టెలిస్కోప్ అవసరం ఉంటుంది కానీ అష్టమి నాడు కనుక చంద్రుణ్ణి జాగ్రత్తగా చూస్తే మీకు చంద్రుడు పూర్ణ చంద్రుడు కనపడతాడు పూర్ణ చంద్రుడు ఉంటాడు ఓ సగం బాగా వెలుగు ఉంటుంది ఇంకో సగం వెలుగు ఉండదు ఇది కనపడుతూ ఉంటాడు మీకు మామూలుగా ఇక్కడ కనపడకపోవచ్చు ఎందుకంటే హైదరాబాద్ సిటీలో కనపడకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ పొల్యూషన్ అంటే ఎటువంటి పొల్యూషన్ తెలిసినా మట్టి కణములు భూలి కణములు పొల్యూషనే కాకుండా ఈవెన్ ది సిటీ లైట్స్ అదే పొల్యూషన్ దూరంగా ఉన్న వస్తువుని చూడడానికి ఇక్కడ ముందు చేయాలి గేస్ ఉంటుంది ఆ లైట్ డిస్కల్స్ ద లైట్ దర్థికం సాల్స్ అయ్యే పోలీస్ అదే మీరు ఏదైనా సహారా దారిటువంటి చోటకు పోయి లేక ఎక్కడికో పోయి చంద్రుణ్ణి చూస్తే సగం వైపు సగం వైపు రెండు కూడా స్పష్టంగా ఈ సగం వెలుగుతూ ఉంటుంది ఆ సగం ఆరిపోయి ఉంటుంది అంటే అలాగా కనబడుతూ ఉంటుంది క్రికెట్ మ్యాచ్ చూపించేవాడు అప్పుడప్పుడు చంద్రుణ్ణి చూపిస్తాడు అది చాలు ఆ ల్యాన్స్ ఇది చంద్రుడు ఇటువైపు అటువైపు స్పష్టంగా వెలుగుతూ కనపడుతుంది అంటే దీన్ని బట్టి మీకేం తెలిసింది దేవతలు చంద్రుడిని కొనుక్కు తినేయడం అనగానే అది కల్పిత గాథ అని తెలుస్తూ ఉంటుంది కదా ఈ జగత్త అలా పెద్ద కల్పిత గాథ దీంట్లో సత్యం అనేది లేదు అయితే తేడా ఏమంటే మ్యాజిక్ కల్పితం కానీ మెజీషియన్ మాత్రం కల్పితం కాదు అది మర్చిపోకూడదు శూన్యవాదులు ఏమన్నారంటే నాది కల్పితమే మెజీషియన్ కూడా కల్పితమే కాదు వాళ్ళు ఏమన్నారంటే ఒక కల్పిత మెజీషియన్ వచ్చి ఈ మ్యాజిక్ అంతా చేసి మ్యాజిక్ పోగానే వాడు పోతాడు అని చెప్పారు వాళ్ళు అలా వ్యాఖ్యానించారు కానీ మనం ఏమన్నామంటే మాయాంతు ప్రకృతిని విధి మాయినంతు మహేశ్వరం అని వెల్ కోటెడ్ వెల్ ఫెర్ శతాశ్వత రూపం నుంచి కోట్ చేస్తూ ఉంటాను శంకరులు కోట్ చేస్తారు చూడగా ఈ ప్రకృతి కూడా ఈ జగత్తంతా కూడా ఇదొక మాయ ఇదొక మ్యాజిక్ షా మ్యాజిక్ షాంగ్ చూసి అలా ఎక్సైట్ అయిపోతే ఉపయోగమై ఉండదు ఎందుకంటే నువ్వు చూసుకున్నదంతా కూడా కల్పిత మెజీషియన్ చూసుకోవాలి మెజీషియన్ పట్టుకోవాలి ఈ జగత్తు ఈ విధంగా నిర్వహింపబడుతూ ఉండడానికి మూలంలో ఉన్నటువంటి ఆ మహాశక్తి ఆ సర్వజ్ఞుడైన సర్వేశ్వరుడు ఆయన మహిమని నీవు అర్థం చేసుకోవాలి తప్ప ఈ జగత్తులో ఏదో ఉంది అని మాత్రం నీవు భ్రమపడవద్దు ఇది స్థితి కారణం ఇక మూడవది ప్రసారిత జగత పునః స్వాత్మన్యేవా కారణం జగత్తుని ఎలా వర్ణిస్తారంటే ప్రసాదితము వర్ణిస్తారు ప్రసాదిత్య జగత సృష్టస్య జగత అని అనుకోండి ప్రసాదిత్య సృష్టించిన జగత్తు అన్నారనుకోండి అంటే అన్నతో అంటారు అంటే అప్పుడు మీరు ఎవరు అనుకునే అవకాశం ఉంటుంది కుమ్మరవాడు సృష్టించిన కుండలు అన్నట్టుగా అనుకునే అవకాశం ఉంటుంది కుండలు వాటి దారినవి ఉంటాయి అతను దారిన అతను ఉంటాడు అలా కాకుండా ప్రసారితస్థ జగత అన్నారు అనుకోండి ప్రసారితస్థ జగత అంటే అర్థమంటే తెలుసిన ఈ మధ్యకాలంలో ఈ ఆర్ట్ బాగా డెవలప్ చేశారు వాళ్ళు ఏం చేస్తారంటే తెర ఉంటుంది ఆ తెర మీదకి కాంతి పడుతూ ఉంటుంది ఆ కాంతి వెళ్ళే దారిలో వీడి చేతులు పెడతారు ఆ చేతుల మీద అడుగుతూ అలాగే ఇద్దరు ముగ్గురు ఉంటారు అది మంచి ఆస్పృష్ ఆ చేతుల యొక్క బొమ్మలు నేడలు తెరమే పడుతూ ఉంటాయి ఆ యాంగిల్ ఆఫ్ ది లైట్ని బట్టి కూడా ఈ చేతులు రెండు కలిపి ఒక అడుగు ఉన్నాయనుకోండి ఆ యాంగిల్ని బట్టి మీకు తెర మీద ఆరు అడుగులు కనపడుతుంది ఏమండి ఆ చేతులను వాడి ముఖము చెవులు ముక్కు లాగా పెడతాయి పెడితే మీకు మీద ఒక మనిషి కనపడుతుంది నేడ అలాగే ఇంకొక నీడ ఇంకొక నీడ ఇలా ముగ్గురు నలుగురు ఉంటారు వాళ్ళు వాళ్ళు కనపడడం లేదు ఆ దీపపు కాంతిలో వాళ్ళ చేతులు ఆడిస్తూ నేను చూశాను చూసి ఐ వాజ్ స్టాండ్ ఎందుకంటే ఒకడు ఏకాంతంగా ఒంటరిగా నడిచి వెళ్తూ నడిచి వెళ్తూ ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది ఆమె వెనకాల ముగ్గురు రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తుంది ఈ ముగ్గురు రౌడీల్ని నిలవరించి అమ్మాయిని కాపాడతారు ఇది కథ అది మీకు జరమైన కనపడుతుంది మీరు ట్రైజన్ చూస్తే చేతులు వెళ్ళి చూసారు ఎప్పుడైనా షాడో ప్లే షాడో ప్లే అంటారు ఆ పేరు ఎలా షాడో ప్లే అక్కడ ఆ షాడో ప్లేని వీళ్ళు ప్రసారితము చేశారు అది అక్కడ పరుచుకోవడం ప్రసారితము అంటే పరచుకుంటారు ఒక అమ్మాయి రావడం ఆవిడ రకాల రౌడీలు రావడం ఈ హీరో వచ్చి వాళ్ళని కొట్టేసి కాపాడడం తర్వాత ప్రేమగా తీసుకువెళ్ళడం ఇదంతా కూడా అక్కడ ప్రసారితం చేశారు మనకి సినిమాని ప్రసార సినిమా ప్రసారము చలనచిత్ర ప్రసారము అనే మాటమే కదా చిన్నగా ఉన్నదాన్ని బాగా పెద్దదిగా చేసి కనపడినట్లా చేయటం దాన్ని ప్రసారంగా ఉంటారు విస్తరింపజేయట మామూలుగా పిండిని ఎండబెట్టుకుంటారు చూడండి పిండిని ఎండబెట్టుకున్నప్పుడు ఎలాగా ఓ వస్త్రం తీసుకొచ్చి ముందు పరుస్తారు ప్రసారింపజే దాన్ని ప్రసారము పిండిని దాని మీద చిన్న చిన్న గుట్ట ఉంటుంది అప్పుడు దాన్ని ప్రసారం చేస్తారు దాన్ని ప్రసారము ఈ జగత్తు ఆ విధంగా ప్రసాదితమైన జగత్తు అది యథార్థంగా ఉండిందని మీరు అనుకోవచ్చు దేని నుంచి ప్రసాదితమైనది ఆ తన తన అంటే అర్థం ఏమిటనమాట ఆ దీపం వేసి ఈ రెండు చేతులతోటి ఈ వేళ్లతోటి నేను ఒక జగత్తుని అక్కడ ప్రసరింపజేస్తున్నాను ఆ విధంగా సంథింగ్ సింగర్ పరమాత్మ తన ఈ జగత్తుని ప్రసరింపజేస్తున్నాడు సినిమా స్టో అయిపోయిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారో దర్శన ఆ చేతులు రెండు తీసుకెళ్ళి జరుగుతుంటారు ఇంకా చేతులు అలా అట్టబెట్టరు దీపం అట్టస్త ఇంతవరకు ప్రసరింపజేసిన జగత్ ఎక్కడికి వెళ్ళిపోయింది వాళ్ళలోకే వెళ్ళిపోయిందండి వాళ్ళే ప్రసరింపజేశారు వాళ్ళలోకే వెళ్ళిపోయింది ఆ విధంగా ఈశ్వరుడు తన నుండి ప్రసరింపజేసిన జగత్తుని ప్రసరింపజేయడం మానేస్తే మానస్తే ఏమవుతుంది అవి ఆయనలోకే వెళ్ళిపోతాయి బయటికి ఎక్కడికైనా వెళ్ళిపోతాయనుకోద్దు ఆయనలోకే వెళ్ళిపోతాయి సో ప్రసాదిత్య జగత పునః తిరిగి స్వాత్మనియవ ఉపసంహార కారణం అలా తన ఎల్లు ఉపసంహారం చేసుకుంటూ ఆ విధంగా ప్రళయానికి కారణమేవరు అంటే పరమాత్మయే దీనికి ఒక చెప్పారు ప్రళయానికి నేను చెప్పే దృష్టాంతం నేను చెప్పాను శంకరు దృష్టాంతం చెప్తున్నా అవని రివా చతుర్విధస్ భూత గ్రామస్య గ్రామం అంటే సముదాయం గ్రామం అంటే ఇప్పుడు గ్రామం ఉంటే ఇటు అందరూ కలిసినటువంటి ఉంటే దాన్ని గ్రామం అంట సముదాయం భూత గ్రామం భూతం అంటే ప్రాణులు ప్రాణులు నాలుగు రకాలు ఇలాగా జలాయుద్య వేద ఉద్విద్య అండజ వరసతి కాల జరాయుజ అండజ స్వేదజ ఉద్ధిజ అని నాలుగు రకాలు జరాయుజ అంటే తల్లి గర్భం నుంచి పుట్టేవాళ్ళు అంటే మేమాలు వస్తుంది మన మనుషులు పశువులు ఇచ్చారు పక్షులు వేయద్దు మనుషులు పశువులు వేసుకోండి పక్షుల దగ్గరికి వచ్చినప్పటికీ అండజ అవి గ్రుడ్డు నుండి పుడతాయి చూడండి తర్వాత శ్రేధజ అంటే మురికి నుండి కొడతాయి కేవలము మురికి నుండి కొడతాయి అంటే మురికిలో ఏవో పురుగులు ఇటు అటు ప్రజలతో కనపడతాయండి మామూలుగా వీళ్ళు ఇచ్చే దృష్ట్యాన్ని అంటే తలలో పేలు అవి వస్తాయి తలలో పేలు ఇవి మురికి నుంచి కొడతాయి చెమట నుంచి స్వేద నుంచి నేను శ్వేద నుంచి కొడతాయి శ్వేధజములో కూడా అంటారు సో అవి అలా పుట్టుకొస్తాయి అండి అందుకే దాని మీద కలగో ప్రాసెస్ ఉంటుంది అలా పుడతాయి అవి మూడవ కేటగిరీ అంటే అవి గుడ్డు నుంచి పుట్టినవి కావు దళి గర్భం నుంచి పుట్టినవి కావు అలా పుట్టుకొస్తాయి నాలుగవది నేలను చీల్చుకుని పుట్టేది చెట్టు చేయమని ఈ నాలుగు రకాల ప్రాణులు కాబట్టి ఈ నాలుగు రకాల ప్రాణులు మట్టి నుంచే పుడతాయి మనుషులు పుట్టాలంటే మట్టి నుంచే పుడతారు మట్టి అంటే ఆహారం ఆహార రూపంగా ఉంటుంది మట్టి ఇప్పుడు టొమాటో ఉందనుకోండి టొమాటో అంటే అది మట్టి యొక్క ఒక అందమైన రూపం మట్టిని తీసుకుని టొమాటో షేప్ వేసి దాన్ని చక్కగా ఎండబెట్టి మున్నగా సానబెట్టి ఎర్రెట్ రంగు వేసి అక్కడ పెట్టారనుకోండి అదే టొమాటో అంటే మరి అంటే చూపించే అదేనండి చుమించేదే మట్టిలో మీరు గింజ పెట్టారు అమటిలో మట్టిలో ఉండే న్యూట్రిషన్స్ తీసుకుని ఆ గంగేమో అంకురించి పెరిగి పెద్దవి మొక్కయి దాని నుంచి ఆ మట్టిలో ఉన్న పదార్థములను తీసుకుని టొమాటో తయారైంది ఏ అలా అయితేనేమి ఇలా అయితేనేమి ఏదో రకంగా తయారైంది అది అంతా మట్టి తప్పించేముంది కాబట్టి మనుషులు పశువులు పోయినప్పుడు ఎక్కడికి పోతారు మట్టిలోకి పోతారు పక్షులు ప్రాణం పోతే ఎక్కడికి పోతాయి మట్టిలో పోతాయి చెట్టు చేపలు ఎక్కడికి పోతాయి మట్టిలో అమెరికాలో ఒక పాలసీ అయింది వాళ్ళ పాలసీని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు చెట్టు మొక్క వాళ్ళ ఏరియా ఇయర్ మార్క్ చేస్తారు సిటీ మధ్యలో కూడా ఇయర్ మార్క్ చేస్తారు బిల్డింగ్ బిల్డింగ్ మధ్యలో కూడా ఇయర్ మార్క్ చేస్తారు అది దట్ ఈజ్ ఫారెస్ట్ దాన్ని వాళ్ళు వెల్ డార్గనైజ్ ఉంటారు ఆ ఫారెస్ట్లోంచి ఒక ఆకు పడిందనుకోండి మళ్ళీ దాంట్లోకి పారేస్తారు అది మనం వేరే ఇంకో రోడ్డు పెట్టడానికి వెళ్ళి ఒక కొమ్మ విరిగిందనుకోండి అది మళ్ళీ దాంట్లో పారాయి చెట్టు విరిగి పడిపోయింది మళ్ళీ ఆ చెట్టును నరికేసి దాంట్లో పారాయండి అంటే దీనికి కట్టెలు తీసుకుని అలా ఉండి ఉండాలి చెట్టు రోడ్డు మీద పడింది అనుకోండి కట్ చేయడం ఫారెస్ట్లో ఫారెస్ట్ ప్రాడ్యూస్ అంతా కూడా మళ్ళీ ఫారెస్ట్లోకి పోతుంది ఎందుకంటే మన ఫిలాసఫీ ఏమిటంటే అది నేల నుంచి కుట్టింది నేలలోకి వెళ్ళిపోవాలంటే మనం వీడోట్ చేసి బాగుంటుంది ఫిలాసీ మనం ఏం చేస్తాం కొట్టేసి కోయో పెట్టుకుందండి సంథింగ్ లైక్ సో వాళ్ళు ఆ పాలసీ అవలంబిస్తారు అక్కడ ఫారెస్ట్లో చెట్టు పడిపోయి ఉంటుంది నోబిడీటేస్తుంది సపోజ్ మీరు వెళ్ళి దాన్ని తీసేదనుకోండి ఇట్ ఈజ్ ఎన్లీ ఇట్ ఈజ్ వైలేషన్ ఆఫ్ లా యూ కనాట్ కట్ అక్కడ ఎండిపోయి ఉంటుందో చెప్తూ యూ కనాట్ కట్ ఇట్ వైలేషన్ ఆఫ్ లా మీరు వైలేట్ చేస్తే ఏమవుతుందంటే జైల్లో పెడతారు ఇక్కడలా కాదు ఇది ఉంటే అలా ఉంటాయి సో దీ పాయింట్ నేను ఏదో ఏదో చెప్పడానికి ఏదో చెప్పాను ఏదో చిన్న ప్రసార్ ఇంత కనెక్షన్ ఉండదు స్మాల్ కనెక్షన్ అది పట్టుకుని ఎటువంటి పోతూ ఉంటుంది మళ్ళీ ఎక్కడికి వస్తామనుకోండి కాబట్టి చెట్టు జామలు మట్టిలోంచి పుట్టి మళ్ళీ ఎక్కడికి పోతాయి మట్టిలోంచి పోతాయి కాబట్టి ఈ కృషిలో ఏం చేస్తూ ఉందంటే వీటన్నిటికీ జన్మనిచ్చి అలా నిలబెట్టి మళ్ళీ కళ్ళలోంచి తీసేసుకుంటూ ఉందా ఎంత బాగా చూసారంటున్నా మనం అనుకుంటాం పుట్టామో ఇది అదేనేదో హడావిడి చేస్తూ ఉంటాం మనం మన చేతిలో ఏది లేదండి ఆ మట్టి కల్లి మనం కొంతసేపు పైకి కొట్టుకొస్తుంది ఆడిస్తుంది మళ్ళీ తనలోకి తీసేసుకుంది ఆ విధంగా ఆ పరమేశ్వరుడు ఈ జగత్తును కొంతసేపు ప్రకటింపజేస్తున్నాడు కొంతసేపు ఆడించాడు మ్యాజిక్ షో లాగా మళ్ళీ దాన్ని మూటగట్టేసి తనలోకి తీసేసుకుని ఉపసం ఉపసంహారం చేసి పారేస్తున్నాడు ఈ విషయమంతా కూడా మొదటి అధ్యాయంలో చక్కగా చెప్పబడి స ఏవ సర్వేశాన్న ఆత్మా అక్కడికి జగత్తు సెటిల్ అయిపోయింది దేవుడు సెటిల్ అయిపోయాడు నేను మిగులున్నా సంగతి చెప్పాలి జగత్తును దేవుడు చెప్పేసి లేచక్కపోతానంటే అది ఆధ్యాత్మశాస్త్రం అనుకోవాలి నా మాట ఏమిటి నేను ఉన్నాను కదా నేననే అనుభవం ఉంది కదా ఇప్పుడు జగత్తు యొక్క అనుభవములో నేను అనే అనుభవం అలాగే దేవుడి యొక్క అనుభవంలో కూడా నేను అనే అనుభవం అంతర్గతం కాదు ఒక మహాశక్తి అనుభవానికి వస్తుంది మహాశక్తి ఒకటి మీకు లేదు తెలియట్లేదు దానికి దేవుడిని పేరు ఒక విశాలమైన జగత్తు కనబడుతుంది అది జగత్తు అది ఎవరికి నాకు నన్ను విడిచిపెట్టే ఆ రెండింటి గురించి వ్యాఖ్యానం చేస్తే నిన్ను ఏమంటారంటే నేల విడిచి తాము అని అంటారు అలా చేయకూడదు అది అసమగ్రమైపోతుంది శాస్త్రం పురాణం అయితే అలాగే ఉంది పురాణానికి వీడు వెళ్ళారనుకోండి మాఘ పురాణానికి వెళ్ళారనుకోండి అక్కడ ఏముంటుంది మాఘమాసంలో ఒక అతను కృష్ణశర్మ అనే అతను తెల్లవరధాము లేచి నదీ స్నానం చేసి సూర్య భగవాను ఆరాధించి విష్ణువుని పూజించి ప్రసాదాన్ని ప్రసాదం భక్షయ్యతి ఎవ్రీథింగ్ అండ్స్ ఇల్ ప్రసాదం భక్షయతి సో ఇలాంటి నీళ్ళు చేసినప్పుడు అతను మరణించినాడు మరణించగానే దేవతలు విష్ణుదూతలు వచ్చేసి ఒక రథాన్నో విమానా పట్టుకొచ్చి ఇతన్ని తీసుకుని ఆ విష్ణు లోకానికి తీసుకువెళ్ళారు అక్కడ సుఖాన్ని అనుభవించాడు ఇది మాధకురానే విష్ణు కృష్ణశర్మూర్తి నా తగ్గ్రామ ముక్తి నామ అలాగే ఒక ఏకాదశోహ అని ఆయన దండం పెట్టి హారతి ఇచ్చేసి ఆయన దాడిని అయిపోతాడు మీ దాన్ని మీకు వస్తారు ఆయన ఆయన మీ గురించి మీకు ఏం చెప్పినట్టే ఏమీ లేదుగా మీ గురించి అక్కడ ప్రస్తావనే లేదు అలా ఉంటుంది ఏదైనా ప్రస్తావం ఉంటే నువ్వు పాపి ఈ స్నానాలు చేస్తే పుణ్యాత్ముడు అవుతారు పాపాలన్నీ కడిగేసుకోవచ్చు ఈ పురాణాలున్నా చూసారా వాళ్ళకి ఒకటే డేర్ అప్సెస్సులకి తోనే వన్ థింగ్ అదేమిటో తెలిసిన పాపములను క్షాళనము చేయుట అదే పని ఇంత వేరే ఏమి లేదు అది బాగా పట్టేస్తే వాడికి ఏమనిపిస్తుందంటే వాడికి తనని తాను ఎప్పుడు పాపిని పాపిని పాపిని పాపిని అనే పనిగా తయారవుతాడు బొగ్గు గల్లిలో కార్మికుడు వాడి ఒంటి మీద ఎప్పుడు బొగ్గు ఉంటుందనే ఫీలింగ్ ఉంటుంది చూసినా ఆ రకంగా నేను ఎవే ఎవేవో పాపాలు పాపాలు పాపాలు పాపాలు ఈ పాపం ఆ పాపం తెలిసిన పాపాలు తెలియని పాపాలు వీరికి తెలిసినవి కొన్ని ఉంటాయి పైకి దొంగ తొమ్మిది గురించి వచ్చినా లోపాలు ఏవో కొన్ని ఉంటాయి అవి కాకుండా తెలియని బోల్డ్ పూర్వజన్మ మీ పూర్వజన్మ నా మదిలో మెదులుతున్నది అమ్మలేదో కవిత్వం కూడా కానీ మీ ముఖం చూడగానే మీ పూర్వజన్మ నా మదిలో అండి బాబు నా పూర్వజన్మ వీడి మదిలో మెదులుతుందని పాపములు పూర్వజన్మ అంటే ఏముంటాయండి పుణ్యాలు ఉంటాయా పాపాలు ఉంటాయి పాపాలు ఉంటాయండి మీరు ఎప్పుడైనా పూర్వజన్మ చెప్పి వాళ్ళని చూస్తే వాళ్ళు ఏం చెప్తారు పాపాలు పుణ్యాలు చెప్తాయి అయ్యా మీరేం చేస్తున్నారు మీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలు నేను ఉద్యోగం చేసుకున్నా హైదరాబాద్లో ఉంటా మీ పూర్వజన్మలో మీరు ఆ పుణ్యం చేశారు కాబట్టి ఇలా అలా ఇవ్వడమే చెప్పింది కూడా మీకు కనుకుంటాడో ఎంతవరకు నాకేమో షుగర్ వచ్చిందండి అలాగా మీ పూర్వ జన్మలో మీరు పాపం చేశారు పాపానికి షుగర్ పాపం చేస్తే షుగర్ వస్తుందా వస్తుంది ఏమిటా పాపం అతిగా తినడము తక్కువ ఎక్సర్సైజ్ చేయడము అనే రెండు పాపాలు చూస్తే షూగర్ వస్తుంది